శ్రీగురుభ్య నమ హరిహమానందరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీపసృశం లక్ష్యం నిం విమల సర్వీచాక్షిభూత భావాదీతం త్రిగుణితం నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సాంప్యో ఋే మహాబ్ మోర్వరీత ప్రజ అహం కదా చర సదాశివ సమా శరస్మార్యపర్యంకాందేగరం పరా తర్ శ్రీ గురువ్యో ఇరవయో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిన్నటి నుండి ఆత్మచైతన్యమాశ్రీయేంద్రియ మనోదయ స్వకీయార్దేషు వర్త సూర్యాలోకం యథా జనా నిన్న మనస్సు ఇంద్రియాలు ఆ విషయాలు చెప్తున్నారండి మనసు మనస్సు పనిచేయుట చేత ఇంద్రియములు విషయములందు చరించుచున్నది జాగ్రత్తవస్థ నుండి విడివడి స్వప్నావస్థకు నడక సాగించగనే తోల శరీరము నిరు నిరుపయోగము కాగా సూక్ష్మ శరీరము ద్వారా మనస్సు స్వప్న ప్రపంచము తయారు చేసుకుని అనుభవించుకునే ఉంది కదా సుషుప్తస్థలో మనోబుద్ధులు కూడా లయించు తెర వెనకపోయినాయి ఈ స్థితిలో మనోబుద్ధులు మనస్సు ఆశ్ర మనస్సును ఆశ్రయించి నడక సాగించిన దేహేంద్రియములు కూడా మనస్సుతో పాటు చైతన్యపోతున్నాయా అంటే తన స్వస్థితిలోకి లయమైపోతుంది కాబట్టి అధిక విశ్రాంతిని పొందుతుంది మనస్సు జడము జడమైన మనస్సు చైతన్యము ద్వారా ప్రభావితమై దేహేంద్రియములను ప్రకాశింప చేయుచున్నది అంతే ఎందుకనంటే ఇంద్రియాల కంటే మనసు సూక్ష్మం మనసు కంటే చైతన్యం సూక్ష్మతారం ఆత్మ సూక్ష్మతామం కనుక దేహేంద్రియ మనోబుద్ధుల సంగాతమంతయు చైతన్యము ఆశ్రయించి చైతన్యం ఆధారపడి అంతే కదా జీవిత సత్యం మనకు బాధపడిపోయింది శరీరం శరీరీ శరీరీ ఆత్మ శరీరం దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం ఈ మూటంతా ఒక జడం ఆ మూటని కదిలిస్తున్నది చైతన్యం ఆ చైతన్యం లేకపోతే ఈ మూట కదంలో ఇచ్చట మనకు ఒక సంశయం కలగవచ్చు దేహేంద్రియ మనోబుద్ధులు చైతన్యమును ఆశ్రయించుకునియే కదా ప్రవర్తించుచున్నవి అలాగైనచో దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా జరుగు కర్మలు ఆత్మకు అంటవా సూర్యప్రకాశం